గణపతిమహే కవిం కవీనా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం నారాయణం నమస్కత్నరవ నరోం దీం సరస్వతీ యా సంతో జయముదీరేస్వంతు మన ఐదు శ్లోకం పూర్తి చేశాము ఆనందము నైతరీయేమ నో జు యే వహవాిషా స్థిత ప్రముఖే ధారాష్ట్రా ఈ శ్లోకంలో అర్జునుని యొక్క సంకట స్థితి బాగా వర్ణించబడింది ఇలాగంటి స్థితి బహుశా అరుదుగా రావచ్చు జీవితంలో జీవితంలో ప్రతి ఘట్టంలో కూడా మనకి ఏది కావాలి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అది మోస్ట్ ఆఫ్ ది టైం వ్యామోహ రూపంగానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం మన అసెస్మెంట్ రాంగే ఉంటుంది బట్ స్టిల్ వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ మనకి తెలుస్తూ ఉంటుంది నాకేం కావాలో నాకు తెలుస్తూ ఉంటుంది కానీ ఒకప్పుడు ఇటు అటా కూడా తెలియని స్థితి కూడా ఉంటుంది ఒకప్పుడు అలా కూడా ఉంటుంది ఓసారి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళా ఆ ప్రయాణం చేయడానికి ఇష్టం లేదు అట్ ది సేమ్ టైం ఏదో సర్టన్ అట్రాక్షన్ సర్టెన్ పుల్లింగ్ ఫోర్స్ లేకపోతే స్టేషన్ దాకా ఎందుకు వెళ్తాను టికెట్ కొని సో టికెట్ కొన్న తర్వాత ఇప్పుడు ట్రైన్ ఏదో ఆలస్యం అవుతుందనో ఏదో ఉన్నారు అంటే ఇప్పుడు సంతోషించాలా ఆలస్యం అవుతుంది లేకపోతే క్యాన్సిల్ అవుతుందని సంతోషించాలా లేకపోతే దుఃఖించాలా ఇది అర్థం కాక నేను చాలా ఇబ్బంది పడ్డాను సో అరే టికెట్ కొనుక్కున్న తర్వాత అలా జనరల్గా ఉండదు జనరల్గా అలా ఎన్నుకుంటుంది జనరల్గా టికెట్ కొనుక్కున్నావు అంటే వీడ్ లైక్ టు గో ఫార్వర్డ్ అంతేగాని టికెట్ కొనుక్కున్న తర్వాత కూడా ఇది వెళ్ళాలా అక్కర్లేదా క్యాన్సిల్ అయిపోతే బాగుండేమో కానీ అలాంటిప్పుడు టికెట్ చింపేట మనసు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అవి అలా కాదు వెళితే మంచిదేమో అని ఈ విధంగా ఇటువంటి సంకట స్థితి అరుదుగా జీవితంలో వస్తుంది కానీ ఇప్పుడు అర్జునుని పరిస్థితి అలాగే ఉంది దానిని చాలా ఇంట్రెస్టింగ్గా అతను ఈ శ్లోకంలో నచ ఏతత్ విద్మహ ఇది ఇది నాకు తెలియట్లేదు నాకు అంతు పట్టడం లేదు నచ ఏతత్ విద్మహ ఏమిటి కతరన్నో గరీయ మాకు కతరత్ గతి గరీయ సో కతరా కథమా అని రెండు పదాలు ఉన్నాయి డతరచ్ అనే పరిచయం కిమ్ శబ్దం మీద సో కిమ్కి కా వస్తుంది సో కిమ్ ప్లస్ క డతరచ్ వేసుకుంటే కా ప్లస్ తర కతరా అవుతుంది ఎనివే ఇద్దరు రెండింట్లో ఒకటి చెప్పేప్పుడు కతరా అని వస్తుంది అనేకల్లో ఒకటి చెప్పేప్పుడు కథమా అని వచ్చి వస్తుంది డతరచ్ డతమచ్ అని రెండు ప్రచయాలు సో ఇప్పుడు ఇక్కడ రెండు ఆల్టర్నేటివ్స్ ఉండి దీంట్లో ఏది మంచిది మాకు నాకు తెలియకుండా ఉంది అని అంటున్నాడు కథరత్ నో గరియహ నహా మాకు కథరత్ గరియహ ఆ రెండిట్లో ఏది గొప్పది గరియహ అంటే గొప్పది ఈ సంగతి తెలియట్లేదు ఏమిటా రెండూను యద్వా జయేమ యదివా నో జయేయుద్వా జయేమ అట్లా ఒక పక్షం మేము జయించుతాము మాకు విజయం వస్తుంది రెండవ పక్షం ఎదివా నో జయేయు నా మమ్ములను జయేయు వాళ్ళు జయిస్తారు కౌరవులు మన మమ్మల్ని జయించేస్తారు మేము ఓడిపోతాం అనమాట దాని అర్థం మేము ఓడిపోతామునే సో ఇప్పుడు మనం నెగ్గడం మంచిదా ఓడిపోవడం మంచిదా యద్వా జయమా మేము నెగ్గడం ఎదివానో జయేయు వాళ్ళు మనల్ని జయించటం అంటే మనం ఓడిపోవటం సో నెగ్గడంలో మనకి మంచి ఉందా ఓడిపోవడంలో మంచి ఉన్నదా ఈ సంగతి మనకి తెలియటం అని అంటున్నాడు ఇంకా వాడు యుద్ధం ఏం చేస్తానండి ఓడిపోవడం మంచిది అంటే సేపటేజ్ చేయవచ్చు నెగ్గడం మంచిది అంటే ఉన్న శక్తి అంతా పెట్టి కృషి చేయొచ్చు ఇది మంచిదో అది మంచిదో తెలియట్లేదు అన్నవాడు వాడు ఏం చేస్తాడు దీన్నే కింకర్తవ్యతావిమూఢ అని అంట ఏం చేయాలో అర్థం కానివాడు జీవితంలో ఇలాగంటే స్థితి చాలాసార్లు ఉంటుంది చాలా చాలాసార్లు కాదు అరుదుగా ఉంటుంది బట్ ఉంటుంది ఇలాగంటే సందర్భం రాకపోవడం అనేది ఏం లేదు అసంభవం ఏం కాదు వస్తూ కానీ ఇది ఇటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రం అది చాలా నిర్ణాయకమైన స్థితిగా ఉంటుంది ఇప్పుడు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ చేశారనుకోండి అలాంటి స్థితి అది ఈ ప్రమోషన్ కూర్చుకొని వెళ్ళాలా లేకపోతే ప్రమోషన్ రిజెక్ట్ చేసి లోవర్ పోస్ట్లో ఇక్కడే ఉండాలా ఏది మంచి ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ కొంతమంది అంటారు ప్రమోషన్ తీసుకోపోతేలాగా కెరియర్ చాలా ఇంపార్టెంట్ కదా అని దాని ఆర్గ్యుమెంట్ దానికి ఉంటుంది ఈ డిస్ లొకేషన్ వచ్చేస్తుంది పిల్లలు చదువు చెడిపోతుంది ఏదో కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉంటున్న వాళ్ళం ఇప్పుడు కొత్త ప్లేస్లో ఈ నోన్ డెవిల్ ఈస్ బెటర్ దాన్ అన్ అన్నోన్ డెవిల్ అని నిరుత్సాహం ఉంటుంది కాబట్టి ప్రమోషన్ మీద వెళ్ళాలా వాడిగా ఆఫీసర్ కనుక పిలిచి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవుతావా లేకపోతే ఉన్న సీట్లోనే ఉంటాయి ఇక్కడే ఉంటావా అని అడిగితే ఆలోచించుకు చెప్తానంటాడు వీడు ఇటో అటో చెప్పడం ఇంకా ఆలోచన తెగి ఆలోచన కాదా అది తెగదది సో అర్జునుడు అంటాడు యద్వా జయమా యదివానో జయేయు మేం జయిస్తే మంచిదా గదియ ఏది గొప్పది మాకు ఏది మంచిది వాళ్ళే జయించేస్తే మంచిదా ఇప్పుడు వాళ్ళు జయించారనుకోండి దాని అర్థం ఏమిటి మేము ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేవాళ్ళు మా బంధువర్గమే ఇప్పుడు భార్యాభర్త కలిసి ఎలక్షన్లో పోటీ చేశారనుకోండి చెరో ఆపోజిట్ పార్టీలో ఏదొచ్చినా వాళ్ళకే లాభం వీళ్ళు నెగ్గినా వాళ్ళకే లాభం వాళ్ళు నెగ్గినా వాళ్ళకే లాభం ఎందుకంటే ఏది ఏది ఎవరు నెగ్గినా వీళ్ళ తరఫు నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది అలాగా ఎనీవే వీళ్ళు కనుక వీళ్ళు నెగ్గరనుకోండి ఎలాగ విజయం విజయం ఎప్పుడూ అదే ఆనందదాయకం వీళ్ళు నెగ్గకుండా అవతల వాళ్ళు నెగ్గరనుకోండి అది మంచిదే ఎందుకంటే వాడు సెకండ్ దాంట్లో అంటున్నాడు యానేవ హి జీవిషామహ దేవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్రా ప్రముఖే అంటే ఎదురుగా మా ముందు మా ఉన్నారు ధార్తరాష్ట్రా అవస్థిత ధృతరాష్ట్రపుత్రులు నిలిచి ఉన్నారు ఈ ధృతరాష్ట్రపుత్రులు ఎవళ్ళు మా వాళ్ళే కావలసిన వాళ్ళే ఎటువంటి వాళ్ళంటే అర్జునుడికి ఒక్కసారిగా ఆ సెంటిమెంట్ అంతా బయటకు వచ్చింది ఏమిటి ఆ సెంటిమెంట్ అంటే యాన్ హత్వా నా జిజీవిషామహ వాళ్ళని సంహరించినట్లయితే ఆ తర్వాత బ్రతుకు మీద ప్రీతి మాకు కూడా అవతలకి పోతుంది నా జిజీవిషామహ జీవితం ఇచ్చామహ నా సో వాళ్ళ వాళ్ళందరూ కులసగా ఉంటే మాకు కూడా కులాసాగా హ్యాపీగా బతకాలని అనిపిస్తుంది వాళ్ళందరూ మట్టు పెట్టబడిన తరువాత మనం జీవించాలనే ఉత్సాహమే చచ్చిపోతుంది సో ఎందుకంటే వాళ్ళందరూ కావాల్సిన వాళ్ళు దాంట్లో పై వాళ్ళు ఎవరు లేరు అందరూ బంధువర్గం కాబట్టి మేం చేయిస్తే మంచిదా వాళ్ళు చేయిస్తే మంచిదా మేము వాళ్ళని సంహరిస్తే మంచిదా వాళ్ళే వచ్చేసి మా అమ్మల్ని మంచిదా దీంట్లో ఏది శ్రేష్టము ఏది గరీయ గొప్పది అర్హితము ఇది తెలియకుండా ఉన్నది అని అంటాడు అంటే ఇది చాలా మనస్సు చాలా దుర్బలమైనటువంటి స్థితిని చేరుకుంది ఎప్పుడు కూడా యుద్ధము అంటే జీవితంలో ఇక్కడ యుద్ధం అంటే జీవితమే ఒక యుద్ధం జీవిత సంగ్రామం సో అంతా సింబాలిజం కదండి హైలీ సింబాలి ఎక్టివిటీస్ సో ఇట్స్ హిస్టారిక్ బట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ హైలీ సింబాలిక్ సో జీవిత సంగ్రామంలో కూడా ఇటువంటి గడ్డు పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి ఏం చేయాలి ఇలా చేయాలా అలా చేయాలా ఇది మంచా అది మంచా ఏటో తోచటం లేదు మతిపోయినట్టుగా ఉంది అని ఇటువంటి అభిప్రాయం ఇటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి ఈ సందర్భాలన్నింటి వెనుక తీవ్రమైన ఆసక్తి ఉంటుంది ఆసక్తి కారణంగానే ఇలాగంటి సంకటస్థితి ఏర్పడుతుంది అటువంటిప్పుడు మనకి శాస్త్రం యొక్క ఉపదేశం ఏమంటే నీవు రాగద్వేషాలకు అతీతంగా నిలిచి నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చెయ్యి అనే శాస్త్రం యొక్క ఉపదేశం మొత్తం గీత యొక్క ఈ ఉపదేశ సందర్భంలో ఉండే రహస్యం ఏమిటంటే సంసారమునందు తీవ్రమైన రాగద్వేషాలు ఉండటం చాలా తరచుగా జీవితంలో ఉంటుంది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటుంది ఆ రాగద్వేషాలకి వశుడవై అప్పుడు యాక్షన్ తీసుకోవడం కంటే రాగద్వేషాలకు అతీతంగా నిలిచి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని ఉపదేశం శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశం యొక్క సారాంశం అది తర్వాత ఎంటైర్ ఎంఫోసిస్ ఈజ్ ఆన్ డ్యూటీ డ్యూటీ ఒకప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది ఒకప్పుడు ప్లెజెంట్గా ఉండదు ఒకప్పుడు చాలా అన్ప్లెజెంట్ డ్యూటీ ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీ డ్యూటీ ద్వాదశి నాడు పొద్దున్న భోజనం చేయడం డ్యూటీ ఏకాదశి నాడు ఉపవాసం భోజనం మానేయడం డ్యూటీ రెండు డ్యూటీలే దీంట్లో ఏకాదశి ఉపవాసం అన్నది వెరీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ప్లెసెంట్ డ్యూటీ అలవాటు అయితే పర్వాలేదు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ప్లెసెంట్ డ్యూటీ ద్వాదశి పొద్దున్న భోజనం చేయడం డ్యూటీ భోజనం చేసి తీరాలి ఎంత ప్లసెంట్గా ఉందో చూడండి డ్యూటీ సో డ్యూటీ అన్నది ఏదో దృష్టాంతం చెప్పాను ఇలాగే ఉంటాయి అనేక దృష్టాంతాలు ఉంటాయి ఒకప్పుడు డ్యూటీ వెరీ వెరీ వెరీ అన్ప్లసెంట్ డ్యూటీ అవుతుంది ఏదో ఎవరికో వార్త చెప్పాల్సి వస్తుంది పోస్ట్ మ్యాన్ డ్యూటీ చెప్పారు మీకోసారి సో చాలా చెడ్డ వార్తని మోసుకెళ్ళాల్సి ఉంటుంది దట్ ఈజ్ హిస్ డ్యూటీ కానీ ఎవళ్ళు కూడా ఇష్టపడరు అలాగంటే డ్యూటీ చేయటానికి కానీ చేస్తారు సో కనుక ఈ విధమైనటువంటి పెద్ద సంశయంలో అర్జునుడు పడి ఉన్నాడు ఇటువంటి సంశయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ ధర్మ సంకటము అని అంటారు ఆ ధర్మం ఇద ఇది ధర్మమా అది ధర్మమా ఇది మంచా అది మంచా అనేటువంటి ఇంత గభీరమైన సందేహంలో మనిషి ఉన్నప్పుడు ఎవరైనా మహాత్ములను అడిగితే మంచిది ఎవడైనా సలహా పెద్దవాళ్ళని సలహా అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే మంచిది అయితే మానవుని సంశయస్వభావం ఎలా ఉంటుందంటే వీడు సలహా అడిగాక అవతల వాడు సలహా చెప్పాక కూడా ఇంకా వీడు సంశయంలోనే ఉంటాడు ఈ సంశయాన్ని వీడి సలహా పాటించాలా లేకపోతే పాటించకూడదా అది సందే మళ్ళీ అలాగంటి సంశయం కాబట్టి ఈ సంశయం అన్నది తెగది ఇటో అటో చేసుకోవాలి కానీ అలాగే సంశయంలోనే ఉండిపోకూడదు సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు దేవుడు రెండు కాగితాలు రాసి దేవుడి దగ్గర పెట్టి ఏదో ఇటు తిప్పో అటు తిప్పో తీసుకుంటాడు తీసుకుంటే ఏదో వస్తుంది కదా ఆ తర్వాత ఇది కరెక్ట్గా వచ్చిందా అని మళ్ళీ సందేహమే అలాగే ఏదో కాయను వేయడం వాళ్ళు ఏదో పెడతాడు కాయన్ ఏదో పడుతుంది ఇటోటో పడుతుంది కాయన్ వేస్తే మీకు ఇట్ వీళ్ళు సెటిల్ వన్ వే అర్ దేదాన్ని ఈ కాయ ముందు కాయిని వేసే ముందు ఎంత ఉత్సాహంగా వేస్తాడంటే ఈ కాయను వేసి ఎలా వచ్చేస్తే అలా చేస్తాను నాకు సమస్య తీరిపోయిందని కాయన్ వేస్తాడు తీరా కాయని సెటిల్ చేసిన తర్వాత వీడికి మళ్ళీ అదర్ ఆప్షన్ ఉంటుందో చూడండి ఆ ఆప్షన్ పీకుతూ ఉంటుంది ఏమిటో ఈ కాయను జడమైనటువంటి కాయను ఇది హౌ దట్కర్మి ఇది వెళ్ళని మళ్ళీ ఈ విధంగా సంశయం మనిషిని చాలా ట్రబుల్ పెడుతూ ఉంటుంది అంచేతనే ఈ విధమైన సంశయాన్ని అంటే డౌటింగ్ థామస్ అంటారు ఇంగ్లీష్లో అంటే వాడి స్వభావంలో డౌట్ బాగా బలంగా నాటుకుపోతుంది డౌట్ చేయటమే వాడి పని అన్నట్టుగా తయారవుతారు అది మంచిది కాదు మన చూడంన్నాడు మీ లైక్గా ఇటో ఇటోటో తేల్చేసి సెటిల్ చేసేసి ముందుకు వెళ్ళిపోవాలి జాగ్రత్తగా ఆలోచించేసి మీ అంతటి మీరే నిర్ణయం తీసుకోవటం లేకపోతే ఎవరినో మహాత్ములను అడిగేసి అక్కడ అక్కడికి సెటిల్ చేసేయాలి సో అంతేగాని ఇటు ఈ ఊగిసలాట సంశయం అంటే ఊగిసలాట అని అర్థం మొన్న చెప్పాను కదా ఉభయ కోటి అవి అవగాహి సో ఇటువైపు ఇటా అటా ఇదియా అనే ఊగిసలాటని ఎవళ్ళు సమర్థించరు శ్రీకృష్ణుడు అయితే ఖండించాడు సో అజ్ఞాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని అన్నారు అజ్ఞాని తెలియదు వాడికి శ్రద్ధ లేదు పైగా తెలియకపోతే శ్రద్ధ ఉండాలి తెలియదు శ్రద్ధ లేదు వీళ్ళిద్దరూ దోషులు మహాదోషాలవే వీటికంటే పెద్ద దోషం సంశయం సంశయాత్మ వినశ సంశయాత్ముడికి జీవితంలో ఏ రకమైన సుఖము ఉండదు అని ఖండించారు సో ఈ మేనేజ్మెంట్లో కూడా ఈ ప్రిన్సిపుల్ ఇట్ మే బికమ్ ఇంపార్టెంట్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఏ రకమైన డెసిషన్ తీసుకోకుండా దీనికి ఏ రకమైన డెసిషన్ తీసుకోకపోవటానికి దీనికి ఒక పేరు ఉందో టెక్నికల్ నేమ్ ఉంది నరసింహారావు ఫార్ములా అని అంటారు అలా నేను ఎక్కడో చదివా అది అది ఎంతవరకు న్యాయమో అలా అనొచ్చా అనకూడదా ఐ డోంట్ నో బట్ ది పొలిటీషియన్ ది న్యూస్ పేపర్స్ సేదీ ఏ డెసిషన్ తీసుకోకుండా వదిలేస్తే అదే ఏదో తేలుతుంది ఏదో సంథింగ్ విల్ కమ్అవుట్ ఆఫ్ ఇట్ కాలమే పరిష్కరిస్తుంది కొన్నింటికి కాలమే పరిష్కారం చూపుతుంది ఆ రకంగా ఆయన అలా తాత్సారం చేసి ఉండేవారని కొంత విమర్శ ఉంటుంది అది ఎంతవరకు సత్యమో నేను ఎరగను సో అలాగ అలా ఉండకూడదు ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ దట్ జెంట్లు మనం లోకంలో ఒక ప్రథం ఉన్నది అది సరి కావచ్చు కాకపోవచ్చు అది వేరే సంగతి బట్ మనం ఆ రకంగా తత్సారం చేసేస్తూ గడిపేయటం అన్నది సరికాదు జీవితంలో పైకొచ్చే మార్గం అది కాదు సంశయాత్మ తర్వాత ఈ రకంగా అలా ఆలోచిస్తూ ఇటోటో డెసిషన్ తీసుకోకుండా ఎలాబరేట్గా థింక్ చేసుకుంటూ పోవటాన్ని దాన్ని కూడా నీతిశాస్త్రంలో ఖండించారు సో దీర్ఘ ఏదో పేరున్నదని దీర్ఘ సూ దీర్ఘసూత్ర దీర్ఘసూత్రుడోనో ఏదో పేరు ఎలా ఆలోచిస్తూనే ఉంటాడు ఏది సెటిల్ చేయటం ఇట అటా అటా ఇట సో దీర్ఘసూత్రుడు ఇలాగేదో దీర్ఘసూత్రుడు ఏదో పేరుంది అవ్వచ్చు అంటే ఆ దీర్ఘ అనే పదానికి అర్థం ఏంటంటే ఎప్పటికీ తెగని ఆలోచనలు సో వీటన్నింటికీ పరిష్కారం ఒక్కటే రాగద్వేషములకు అతీ ఈ రాగద్వేషాల మూలంగానే ఇన్ని సమస్యలు వస్తాయి రాగద్వేషములకు అతీతంగా నిలిచి నా కర్తవ్యం ఏమిటి అని ప్రశ్న వేసుకుని తన కర్తవ్యాన్ని చేసేస్తే దట్ ఈస్ ది బెస్ట్ వే ఇప్పుడు అక్కడితో ఈ అర్జునుని యొక్క మనస్థితిని బాగా విస్తారంగా మనం చూసాం ఇప్పుడు అర్జునుడు ఒక తెలివైన పనిచేస్తున్నాడు అసలు శ్రీకృష్ణుని రథం మీద సారథిగా పెట్టుకున్నందుకు పరమ ప్రయోజనం ఏమిటంటే ఆయన ద్వారా ఏదో తెలుసుకోవటం లేకపోతే ఎందుకు సారథిగా పెట్టుకోవటం ఇప్పుడు ఎవరో అన్నారు నాతోటి మీరు డైమండ్ పాయింట్లో పాఠం చెప్తున్నారా అని చెప్పి దాని పరిస్థితి ఇట్స్ ఏ ఫైవ్ స్టోరీ బిల్డింగ్ అంటే మీరు విద్యార్థుల కోసం వెతుక్కోకర్లేదు ఎందుకంటే ఫైవ్ స్టోరీ బిల్డింగ్లో మీరు ఫిఫ్త్ స్టోరీ ఉంటే ఫోర్ స్టోరీస్లో అందరూ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళందరూ మీ విద్యార్థుల కింద ఉంటే కూడా మీరు విద్యార్థుల కోసం వెతుక్కోకర్లేదు మీరు భిక్ష కోసం వెతుక్కోకర్లేదు అని అన్నారు నేను చెప్పాను విద్యార్థుల కోసం వెతుక్కోకర్లేదు వీక్షుల కోసం వెతుక్కోకర్లేదు దట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ బట్ ఫోర్ స్టోరీస్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ శిష్యులుగా ఉంటారని మాత్రం ఆ అసెస్మెంట్ మాత్రం రాంగ్ అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే దేమేనాట్ మీ ఇంట్రెస్ట్ నేను ఆల్దేస్ కాబట్టి సో ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చే రథం మీద ఇక్కడికే నేను దృష్టాంతం చెప్పాను శ్రీకృష్ణుడు రథం మీద కూర్చోడం ఇప్పుడు అంటే అయింది కానీ అంతకుముందు వీళ్ళందరితో ఆయన తిరిగిన వాడే కదా ఎప్పుడైనా ఆయన దగ్గర తెలుసుకుందామని ఎప్పుడైనా ఆలోచన చేశారా వీళ్ళు ఎప్పుడూ ఆలోచన చేయలేరు ఎంతసేపు మాకు అన్నీ తెలుస్తున్నాయని అనుకున్నారు ఆయనతోటి పరిహాసం చేశారు భోజనాలు చేశారు కబుర్లు చెప్పుకున్నారు విహారానికి పిక్నిక్లకి వెళ్ళారు కానీ శ్రీ అర్జునుడు ఇవన్నీ చేసాడు తప్పించి ఎప్పుడూ ఒక జీవితానికి సంబంధించినటువంటి పరమసత్యాన్ని తెలుసుకుందామో ఆయన అడిగి తెలుసుకుందామో అనే ఆలోచన వాడికి ఎప్పుడూ కలగలేదు అయితే ఆయనతోటి అంతకాలం తిరిగినందుకు ఒక లాభం కలిగింది ఏమిటంటే మన రథం మీద ఆయన్ని సారథిగా కూర్చోబెట్టుకుందాము అని వాడి పుణ్యం బాగోబట్టే ఆలోచన అయితే కలిగింది అందుకోసం తీసుకొచ్చి సారథిగా కూర్చోబెట్టుకున్నాడు ఆ వరాన్ని పొంది ఇప్పుడు ఈ చేసిన ప్రయత్నానికి సత్ఫలం ఇప్పుడు లభిస్తుంది సో ఇప్పుడు హీఈస్ నౌ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు ది టీచర్ టు ది లాట్ ఈ స్థితి కోసం సో ప్రథమాధ్యాయము ఈ ఎక్కడ దాకా ఆరు శ్లోకాలు కూడా ఇదిగో ఈ కల్మినేషన్ అంటారు ఈ ఈ పాయింట్కి అర్జునుణ్ణి తయారు చేసి తీసుకొచ్చారు దిస్ ఈస్ ది మోస్ట్ ఫండమెంటల్ స్టెప్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎ సీకర్ ఆ తర్వాత శ్లోకం ఉందాము కార్పణ్యదోషోపహతస్వభావ పృచ్మి థ్యాం ధర్మసమ్మూఢచేతా ేయితం బ్రూహితన్మే శిష్యేహం ఇది తరచుగా కోట్ చేస్తూ ఉంటారు ఎవరో అన్నారు శ్రీకృష్ణుని వయస్సు గీతను బోధించిన నాడు ఎనభై ఐదు సంవత్సరాలను పెద్ద వయస్సు అంటే ముసలి వాళ్ళని అభిప్రాయం కాదు అంటే దే హ్యావ్ ఎ హయ్యర్ లైఫ్ స్పాన్ ఇన్ దోస్ డేస్ వీ హ్యావ్ టు థింక్ లైక్ దాట్ సో శ్రీకృష్ణుడి వయస్సే నలభై ఐదేళ్ళు అర్జునుడు అరవై ఏడు అభయో ఎంతో కొంత అర్జునుడికి ఉంటాడు లేకపోతే సిమిలర్ సఖాయం సమానమైన సిమిలర్ వయస్సు ధర్మరాజు గారు పెద్ద శ్రీకృష్ణుడి కంటే కొంచెం పెద్ద అంచే అతను శ్రీకృష్ణుడు ఎప్పుడూ ధర్మరాజుకి దండం పెట్టి వెళ్తూ ఉండేవాడు ఆ రకంగా భాగవతంలో అక్కడ వచ్చింది సో ఎనీవే ఎనభై ఐదేళ్ల జీవితంలో వాళ్ళు కలిసి ఉన్నది సుమారు డెబ్భై ఏళ్ళు కలిసి ఉంటారు చిన్నప్పటి నుంచి బాబా బాహుమూర్తి చాలా ప్రేమ అనురాగం ఈ డెబ్భై ఏళ్లలో శ్రీకృష్ణుని దగ్గర ఒక మంచి మాట నేర్చుకుందామనే ఆలోచన ఏనాడు కలగలేదు అర్జునున ఇప్పుడు కలిగింది సో చూడండి కానీ శ్రీకృష్ణుడు పోనీ ఎప్పుడైనా వనవాస సమయంలో కూడా కలిశాడు అర్జునుడి అనేక పర్యాయాలు కలిసినప్పుడు ఏమో అర్జున అయితే పాండవులారా ఈ సమయంలో కొంచెం వేదాంతం అది చదువుకోండి తర్వాత నేను ఏదైనా కొంచెం మీకు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తాను తెలుసుకోండి అని ఆయన ఎప్పుడూ ఆఫర్ చేయడం ఇప్పుడు ఈయన అడిగిన తర్వాతనే ఏదో ఎజ్ ఇఫ్ హీఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ అకేషన్ వాడు అడగడమే ఆలస్యం ఏదో ట్యాప్ ఓపెన్ చేయడమే ఆలస్యం ధర దరి ధరలాడితో నీరు వచ్చేసినట్టుగా వీడు అడగడమే ఆలస్యం మొత్తం ఉన్న సమయాన్నంతా కూడా వినియోగం చేసేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ లెక్చర్ ఇచ్చేస్తున్నాడు డిస్ట్రిబ్యూషన్ వన్ అవర్ మొత్తం టీచింగ్ అంతా వన్ అవర్ దాన్ని శ్లోకరూపంగా దాన్ని కూర్చేప్పటికి ఆరు శ్లోకాలు తయారైంది కానీ ఆయన చెప్పిందంతా టక టక టేసుకుంటూ పోతే వన్ అవర్ టైమ్ పడుతుంది అంటే ఏవో క్వశ్చన్ ఆన్సర్స్ మధ్యలో అర్జునుడు మాట్లాడిన మాటలు లేకపోలేదు బట్ సో అంత ఎలాబరేట్గా కంటిన్యూస్గా వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పాఠం చెప్పేసాడు మొత్తం అంతా వేదాంతం అంతా ఆ టైంలో చెప్పేసాడు యాజ్ ఈఫ్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ అకేషన్ తన హృదయంలో ఉండే విజ్ఞానానంతని ఆ వేద సారమైన జ్ఞానానంతని బయటపెట్టాడు బట్ ఆ అకేషన్ వచ్చేటప్పుడు మాత్రమే చెప్పాడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు దీని అభిప్రాయం ఏమిటంటే విద్యార్థి దానికి తగిన యోగ్యతగా ఉన్నప్పుడు మాత్రమే వేదాంతాన్ని బోధించాలి విద్యార్థికి యోగ్యత లేనప్పుడు ఊరికే పోగేసి కూర్చోబెట్టి వాడికి అలా వేదాంతం చెప్తూ కూర్చోపెట్టడం అది పద్ధతి కాదు అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు ఒకప్పుడు ప్రయోజనం లభించవచ్చు ఇప్పుడు పది మందిని పోగేసి ఏవో కొంత అనుకూలమైన పరిస్థితులు కల్పించి వేదాంతం బోధించినట్లయితే ఓ మందికి అది వంట పట్టచ్చు మందికి వంట ఈ వేదాంతం వంటపడితే మంచిదే వంట పట్టకపోతే వాడు కొంచెం హాఫ్ వేలో ఉంటాడు వాడు ఇటు సంసారానికి పనికిరాడు అటు వైరాగ్యానికి పనికిరాడు అలాగంటే డోలాయమాన స్థితిలో మనిషి పడిపోతాడు దాంతో దాంతో వాడు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు దే ఆర్ నా ఇద్దరి నా ఘర్క నా ఘాట్ కానీ సంసార ఉంది అలాగా అటు ఘర్క ఘర గర్రే వదిలిపెట్టేస్తాయి ఈ వేదార్థల ఇంకా గర్రే ఉంది ఘాట్ అంటే పోనీ దీంట్లో ఇంక ఘాట్ అంటే ఇంక పబ్లిక్ సో అలా సెటిల్ అయ్యాడు అంటే అది లేదు ఇటు ఇల్లుకి సంబంధించి సెటిల్ అయ్యాడంటే ఇది లేదు ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఐదేళ్ళు వేదాంతం చదివి ఆ తర్వాత వెళ్ళి వివాహం చేసుకున్నాడు ఇప్పుడు ఈ ఐదేళ్ళు చదువు ఏదో వివాహం చేసుకుని పిల్లలు కానీ అంతా సెటిల్ చేసుకుని ఆ తర్వాత వచ్చి వేదాంతం చదువుకుంటే అదో రకంగా ఉంటుంది ఐదేళ్ళు ఈ ఈ కర్మ ఇదంతా కూడా దీని కూడా నిరాకరిస్తూ ఉపదేశ సహస్రి చూడమని ఇచ్చేది గ్రంథాలు చదివి ఆ తర్వాత వెళ్ళి వివాహం చేసుకుంటే ఇప్పుడు అది ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి ఇంక ప్రొఫెషన్కి దేనికి పనికిరాడు ఈ లో వరల్డ్ ప్రొఫెషన్స్ ఉంటాయి చూసారా ఆ ప్రొఫెషన్స్లో హీ కెనాట్ ఫిట్ ఎందుకంటే అతని మైండ్ సెట్కి ఈ వల్డి ప్రొఫెషన్ అంత కన్వీనియంట్గా ఉండదు సో ఎట్ హీ కెనాట్ లీవ్ ఇట్ కాబట్టి ఇట్ లీడ్స్ టు సర్టన్ ప్రాబ్లమ్స్ అంచేత వేదాంతాన్ని బోధించటము అంటే వాడు సర్వాత్మన శరణాగతి చేసి నాకు ఇది కావాలి హీ హ్యాస్ టు చూస్ ఇట్ హీ హెస్ టు మేక్ ఎ ఛాయిస్ ఐ వాంట్ దిస్ అని ఖచ్చితంగా ఇష్టపడి దానికి కమిట్ అయినటువంటి వాడికే వేదాంతాన్ని బోధించటం ఇదొక సంప్రదాయం సో శ్రీకృష్ణుడు ఈ సందర్భంలోనే బోధించాడు అర్జునుడు అడుగుతున్నాడు హీజ్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ అంటే తన శరణాగతి చేస్తున్నాడు సో శరణాగతి అన్నది ఆత్మజ్ఞానంలో వెరీ ఫస్ట్ స్టెప్ శిష్య స్థేహం షాధి మాం త్వం ప్రపన్నం లపన్నం నిన్ను శరణు పొందిన ప్రపత్తి ప్రపన్నం అంటే ప్రపత్తి చేసినవాడు ప్రపత్తి అంటే శరణాగతి అసలు పదం ఎలాంటిది అంటే ప్ర పత్ పత్ అని పద్ పద్ పదం పాదం పదానికి పత్ అని పేరు పాదశబ్దం అనే స్థానంలో పద పద అన్నా ఒకటే కదా సో ఆ పద్ అంటే పాదము ప్ర అంటే అగ్ర అగ్రము అనే అర్థంలో ఉపసర్గ సో పాదాగ్రము అని అర్థం ప్రపన్నం అంటే పాదాగ్రమును పట్టుకుంటా అంటే శరణాగతి అని వెళ్ళి కాళ్ళ మీద పడ్డామంటారు చూడండి అది ఇడిమాటిక్ యూసేజ్ కాళ్ళ మీద పడ్డామంటే వెళ్ళి సరెండర్ చేశాడు శరణాగతి చేశాడని అభిప్రాయం ఫిజికల్గా కాళ్ళ మీద పడవచ్చు పడకపోవచ్చు ఎవరు ఫిజికల్గా కాళ్ళ మీద పడ్డామన్నా ఓసారి పాదాభివందనం చేసేసి తర్వాత విషయం చెప్తాడు అలాగే కాళ్ళే పట్టుకుని ఉండిపోతాడని కాదు సో ఇట్స్ ఎ ఇడిమాటిక్ యూసేజ్ ప్రపత్తి ప్రపన్న అంటే కాళ్ళు పట్టుకున్నాడు లేకపోతే కాళ్ళ మీద పడ్డాడు అంటే శరణాగతి చేసినాడు సో తాం ప్రపన్నం మాం షాధి నిన్ను శరణాగతి చేసిన నన్ను నీవు మార్గదర్శనము చేయవలసినది షాధి శిక్ష ఉపదేశమును ఈయవలసినది నాకు బోధించవలసినది ఉపదేశించవలసినది అని అర్జునుడు అడుగుతున్నాడు ఎందుకంటే అంతకుముందు అన్నాడు నాకు ఈ యుద్ధం వద్దు నేను హృషికేష్ పోతాను భిక్షాటనం చేసుకుంటాను అని అన్నాడే కానీ హీ వాజ్ నాట్ ష్యూర్ ఆఫ్ దాట్ ఇఫ్ హీ వాజ్ ష్యూర్ దెన్ అర్జున్ శ్రీకృష్ణ ఏం ఆపడబడినాయి హీ కెన్ యాజ్ వెల్ వాక్అే శ్రీకృష్ణ ఆల్సో విల్ వాక్అే నో ప్రాబ్లం బట్ హీ వాజ్ నాట్ ష్యూర్ అలా అన్నాడే కానీ హీ వాజ్ నాట్ ష్యూర్ వెళ్ళిపోతానని అన్నాడే కానీ హీ హీ వాజ్ నెవర్ షూర్ ఆఫ్ ఇట్ అది మీరు గమనించాలి అంతే చాలామంది ఏమైనా భ్రమపడతారంటే అర్జునుడు వాజ్ అబౌట్ టు వాక్అే శ్రీకృష్ణుడు చేపట్టుకుని ఆపేసి మళ్ళీ వెనక్కి లాక్కొచ్చేటది చాలా తప్పదు ఇట్స్ నాట్ లైక్ దాట్ అర్జునుడు హీ వాజ్ నాట్ అబౌట్ టు వాక్అే ఎందుకంటే వాడికే తెలిసిపోయింది ఏమిటి ఇప్పుడు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ఇది సందర్భంగా లేదనే సంగతి వాడికే అర్థం అవుతుంది అందుకేనే వాడు ఏమంటే అర్జునుడు ఏమంటున్నాడంటే కార్పణ్య దోషోపహత స్వభావ కార్పణ్యదోషము కృపణ అనే పదం ఉన్నాడు కృపణ అంటే లోభి అని అర్థం ఇక్కడ యుద్ధానికి సందర్భంలో లోభమే ఉంది యుద్ధానికి లోభమే ఉంటుంది అంటే బేలతనము పిరికితనము అని అర్థం యుద్ధంలోకి వచ్చి యుద్ధరంగంలో పిరికితనమే ఇంకా అంతకంటే ఏముంటుంది ఇప్పుడు మార్కెట్లో లోభి అంటే ఆ పర్సు బయటికి తీసి ఖర్చు పెట్టడానికి వెనకాడేవాడు యుద్ధరంగంలో లోభి అంటే బణాలని శత్రువు మీద వేయటానికి సందేహం మళ్ళీ వాడు కొట్టేస్తాడేమో అని సంభయం మనం చేయించాలా వాళ్ళని తెలియకుండా ఉంది వాళ్ళు మనం చేయిస్తే మంచిదో తెలియకుండా ఉంది సో ఈ విధమైన తర్వాత కృపణత్వము సరే దయాగుణం చేతనే వచ్చింది కావచ్చు అసలు మొత్తానికి యుద్ధం మీద ఒక రకమైన వైముఖ్యం కలిగింది అది యుద్ధవీరుడికి తగని లక్షణము అని చేతనే అర్జునుడు తన ఈ లక్షణాన్ని కృపణ కృపణత్వము కృపణుని లక్షణము అని ఆయన ఆ విధంగా అంచనా వేసుకున్నాడు అయితే ఇంతకుముందు నేను మీకు మనవి చేశాను సంజయుడు ఇదే లక్షణాన్ని కృపయావిష్ట అని వేశాడు దయాగుణం చేత ప్రభావితుడై పాపం అతను డోలాయమాన స్థితిలో ఉన్నాడు అని అని సంజయుడు అన్నాడు ఒక పిరికితనంతో ఒక యుద్ధం అంటే తీవ్రమైన ఆసక్తి బంధువుల మీద బాణాలు వేయడం ఏమిటి అనేటువంటి ఫీలింగు ఎట్ ది సేమ్ టైమ్ హీ కెనాట్ వాక్అే సో ఆ ఆ కృపణ స్థితి ఒక బేలతనము అది నన్ను నా ఒరిజినల్ స్వభావాన్ని కప్పిపుచ్చినది దోషోపహత స్వభావ మ మౌలికమైన స్వభావం ఏమిటి అతని స్వభావము అతని శీలమేమిటి అంటే యుద్ధరంగంలో ధైర్యంగా నిలబడి శత్రువులని తునాతునకలు చేయడం అతని శీలము దట్ ఈజ్ వాట్ హీ ఈజ్ సో అటువంటి వాడు నెగ్గితే మంచిదా ఓడిపోతే మంచిదా అనే లెవెల్లో ఆలోచిస్తున్నాడు అంటే సో ఆ కృపణత్వము ఆ దీనత్వము హెల్ప్లెస్నెస్ తర్వాత ఇండిటర్మినేషన్ ఏ ఇటాటా తెరుచుకోలేకపోవటం ఊపిసలాట ఆ బేలతనము పిరికితనమని అనద్దు పిరికితనం కాదు నిజానికి సో సెంటిమెంటాలిటీ ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసి అతన్ని ఆ విధంగా తయారు చేసే కార్పణ్య దోషోపహత స్వభావ ఈ అనే దోషము నా ఒరిజినల్ స్వభావాన్ని కప్పిపుచ్చివేసినది తర్వాత పృచ్మిత్వాం ధర్మ సమ్మూఢ చేత ధర్మాన్ని ఆచరించాలనే ప్రేమ అయితే ఉన్నది కానీ ఇప్పుడు ధర్మం ఏమిటి అనేది విషయంలో నా మనస్సు చాలా మోహాన్ని పొంది ఉన్నది ధర్మే సమ్మూఢం చేత ఎస్ సహా ధర్మం విషయంలో మోహముని పొంది ఉన్న బుద్ధి గలవాడను మోహము అంటే ఇదాదా తేల్చుకోలేకపోవడం ఏది ధర్మం ఇప్పుడు శత్రువు మీద బాణం వేసి వాడిని నేల కోల్చడం ధర్మమా లేకపోతే వెనక్కి వెళ్ళిపోయి రక్తపాతం లేకుండా చేయటం ధర్మమా ఏది ధర్మం అని ఆ విషయంలో సందేహంలో పడిపోయాయి ఒకసారి మన భారతదేశ చరిత్రలో ఉన్న విషయమే చెప్తున్నాను నేను ఒకసారి కలకత్తాలోనో ఎక్కడో కలకత్తాలోనో నౌఖాలిలోనో ఎక్కడో హిందూ ముస్లిం కొట్లా అట్లయినప్పుడు ముస్లిమ్స్ పెద్ద గ్రూప్స్ కింద వచ్చి ఆ లోకల్ హిందూస్ని ఉచపోతకోవటం జరిగింది జరిగితే ఈ విషయాన్ని మహాత్మా గాంధీ గారితో చెప్పారు ఇలా జరిగింది అక్కడుండే హిందూ సమాజం అంతా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు స్త్రీలు పిల్లలు కూడా చాలా ఘోరంగా ట్రీట్ చేయబడ్డారు ఇది ఇలా జరిగింది అని గాంధీగారికి చెప్పారు చెప్తే ఆయన అన్నారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎదిరించలేదా అని అడిగారు అంటే ఎదిరించలేదు వీళ్ళు ఎదిరించకుండగా పారిపోయే ప్రయత్నం ఏం చేశారు కానీ ఆత్మరక్షణ కూడా వీళ్ళు నడుము బిగించలేదు అని ఆయనకి సమాధానం చెప్పారు అంటే ఆయన అన్నారు అది చాలా తప్పది అలా ఉండకూడదు శత్రువులు దుష్టులు వచ్చి ఆ విధంగా అటాక్ చేసినప్పుడు నడుము బిగించి తమ శక్తిని యుక్తిని కూడా ఉపయోగించి ఆ దుష్టులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అది పిరికితనము అశా అది అహింస కాదు సో కాయరత అహింసీ హోతా హవర్డ్ ఇస్ ఈస్ నెవర్ సేమ్ యాజ్ నాన్ వైలెన్స్ నాన్ వైలెన్స్ రిక్వైర్స్ కరేజ్ పిరికితనం నాన్ అహింస కాదు అని చెప్తారు వెరీ ఇంట్రెస్టింగ్ సో మహాత్మా గాంధీ ఆయన బోధలు అవి చూసినట్లయితే మన సమాజంలో ఎస్పెషల్లీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తరువాతి కాలంలో వచ్చిన పాలకులు వీళ్ళందరూ కూడా ఆయన బోధల్ని చూ తిక్క చూసు లెవెల్లో ఆయన బోధల్ని సమాజం ముందు పెట్టారు తప్పిస్తే ఆయన పూర్తి అభిప్రాయాలని సమాజం ముందు పెట్టలేదు ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్రయం వచ్చిన తర్వాత ఇంకా గోహత్యని కొనసాగిస్తే అంత మహాపాపం అదే కానీ మరొకటలేదు పరదేశీయులు పాలించినప్పుడు గోవు పవిత్రము అనే వాళ్ళకి మనం నచ్చ చెప్పలేము అది వేరే సంగతి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గోహత్య మన సమాజంలో ఉండడానికి వీలు లేదు అని ఆయన ఆయన రాసినటువంటి వ్యాసాల్లో చాలా పక్క చాలా ఖచ్చితమైన అభిప్రాయాలని వ్యక్తం చేశారు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు సో మచ్ సో మన కాన్స్టిట్యూషన్లో కూడా ఏదో డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఏదో ఒక ఏదో ఒక హెడింగ్లో సమాజంలో గోహత్య ఉండరాదు గోహత్యని నిషేధించవలసింది అని పెట్టారు మన పాలకులు ఆ ప్రిన్సిపుల్ని ఏ విధంగా నీరు ఖర్చు చూడండి గాంధీ అంటారే కానీ ఆ ప్రిన్సిపుల్ని పూర్తిగా నీరు చేశారు భగవద్గీతని స్కూల్స్లో మతంతో సంబంధం లేకుండా అన్ని రకాల క్రిస్టియన్స్కి ముస్లిం కూడా అందరు విద్యార్థులకి డిగ్రీ లెవెల్లోనైనా భగవద్గీతనే అట్లీస్ట్ స్థూలంగానైనా సెలెక్టెడ్ వర్సస్ అయినా బోధించి తీరాలి దాన్ని కరికులంలో పెట్టాలి అని ఆయన నిర్ద్వంద్వంగా అంటే ఏ రకమైన సందేహానికి తాగులేని విధంగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మన వాళ్ళు ఏం చేశారు నీరు గారి ఆయన యొక్క బోధల్ని నీరు గారిచేశారు నేను పోర్బందర్ వెళ్ళాను పోర్బందర్లో ఆయన పుట్టి పెరిగిన ప్రదేశము ఎంత అధ్వాన్నంగా ఉంటుందంటే మీరు ఊహ కూడా చేయలేరు యూ విల్ బీ Disappointed to డిజపాయింటెడ్ టు ది ఎక్స్ట్రీమ్ అక్కడికి వెళ్తే ఏదో ఆ బిల్డింగ్ను ఆయన పుట్టిపెట్టిన బిల్డింగ్ని ఎవడో అమ్మేసి ఏదో చేయకుండా గవర్నమెంట్ వాళ్ళు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు government పని చేశారు సో ఇప్పుడు గవర్నమెంట్ కబ్జాలో అయితే ఉంది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది so సందేహం లేదు సో గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ మనిషిని పెట్టి అపాయింట్ చేసి విజిటర్స్ వచ్చిన వాళ్ళకి చూడడానికి దానికి ఏదో చేశారు బట్ మెయింటెనెన్స్లో విషయంలో కానీ విజిటర్స్కి అక్కడ చూపించడంలో కానీ అక్కడ ఉన్న వాళ్ళ కోఆపరేషన్ కానీ ఒక గైడ్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఏమీ లేదు నథింగ్ ఈజ్ సో అంటే తర్వాత ఆ గాంధీగారి పోర్బందరికి ఈ రాజకీయ నాయకులు ఎవరు వెళ్తామని కూడా నేను అనుకోను వారే గాంధీగారే సర్వం పార్టీ వాళ్ళు కూడా ఈ లోకల్గా ఉండే ఓ విగ్రహంలో మెడలో మాల వేసలు వేసాక వస్తారు వెళ్ళి అక్కడ కూర్చుని స్ఫూర్తిని తెచ్చుకుని అలాగేదో చేస్తారని నేను అనుకోను so very very unfortunate thing it is anyway so dharma sammuda cheta idantha nenu cheppanante ahimsa anedi kuda okatu undi it is a glorious value but danni kuda you should not confuse with a performing of duty performance of duty danni dimme confuse cheyakopudu it has its own value this is how it is yuddharangamu ante this is how it is అహింస ఆ సిచ్యువేషన్ వేరు ఈ చీఈ గ్లోరియస్ బట్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ డ్యూటీ ఇస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ సత్యాన్ని మనం మరవకూడదు పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా అంతటా అహింస అనే మాట మనకి రాదు సో ఇప్పుడు రక్షణ ఇవ్వాల్సినటువంటి వీరుడు యుద్ధ సైనికుడు వాడు నేను తుపాకీ పేలిస్తేలాగా నేను బాణం వేస్తేలాగా రక్తం చిందిస్తేలాగా అని ఇలాగంటే సెంటిమెంటల్లో పడి వాడు కనుక అక్కడి నుంచి పక్కన తప్పుకున్నాడు అనుకోండి అప్పుడు శత్రు వచ్చేసి లోపల ఉన్నటువంటి వృద్ధులను స్త్రీలను పిల్లలను చాలా ఘోరంగా కత్తికి బలి వెళ్ళిపోయాడు అనుకోండి ఏం అహింసది తర్వాత ఇప్పుడు అడవిలో సింహము మేక ఉందనుకోండి అక్కడ అహింస ఉండదు అక్కడ హింసే ఉంటుంది రెండు సింహాలు ఉన్నాయనుకోండి చక్కటి అహింస హింస అనేది దరిదాపులకు కాబట్టి పాకిస్తాన్ అటాక్ చేస్తే దానికి గట్టిగా మనం బుద్ధి చెప్పగలగలే స్థితిలో మనం ఉన్నప్పుడు హింస ఉండదు యుద్ధం ఉండదు పీసే ఉండదు అటాక్ చేసిన వీళ్ళు దద్దమ్మలు అంటే వాళ్ళు వాడు సంవత్సరానికి ఒకసారి రెండేళ్ళకి ఒకసారి అటాక్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు మహమ్మద్ గజనీయో గొరియో పద్దెనిమిది సార్లు అటాక్ చేస్తాడు పద్దెనిమిది సార్లు ఎందుకు అటాక్ చేశాడు వాడు వాడిని అసలు ఫస్ట్ అటాక్లో ఫినిష్ చేసి పరాయాల్సిన స్థితిలో సమాజం ఉంటే పద్దెనిమిది సార్లు ఎందుకు అటాక్ చేస్తాడు సమాజం నిర్వీర్యంగా ఉంది వాడికి వాడికి తోచినప్పుడు అలా అటాక్ చేసేవాడు వాడికి ఏదైనా పది రూపాయలు తక్కువనుకోండి భారతదేశం రత్న గర్భలా ఉండేది వాడికి ఏదైనా ఇష్యూ పాకిస్తాన్ కూడా అంతే పాకిస్తాన్లో ఇంటర్నల్ ఇష్యూ వచ్చిందనుకోండి ఇండియా మీద అటాక్ చేయడం రియల్ వాళ్ళకి ఇంటర్నల్గా ఏవో దెబ్బలాట్లు వస్తాయి వెరీ అన్స్టేబుల్ సొసైటీ ఇట్ ఈజ్ A, a nation which is in conflict within itself it's it's a non nation pakistan is a non nation i don't consider it as a nation it's a non nation so internal conflict is too much our uh, internal problems so ochina podu india india india waiting and uh, india bashing uh, that uh, that oka rhetoric okadu modalu betti india meeda vetarekamga matladdam india meeda attack cheyatam elmose meeda firing cheyatam lekapothe india vaal navalo sampayatam ఇలాంటివి ఏవో చేస్తే ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కొంచెం సర్దుమణిగుతాయి అందరి దృష్టి కూడా డైవర్ట్ అవుతుంది అలా చేస్తారు వాళ్ళు ఇప్పుడు చేయమనండి అలాగే నా లగ్ధండు ఉన్నావు ఇప్పుడు అటు ఆఫ్ఘనిస్తాన్ ఏదో చూసుకోవాలి ఇంక ఇండియా తోలికి రాలే ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి అహింసని డ్యూటీని కన్ఫ్యూజ్ చేయకూడదు ఆ కన్ఫ్యూషన్లో పడ్డాడు అర్జునుడు ధర్మ సమ్మూఢ చేత నా ధర్మం ఏమిటి ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు ఈ పాండవుల సైన్యాన్ని ముందుకు నడిపించవలసిన పుచ్చి అతంది అతన్ని నమ్ముకుని వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారు అర్జునుడు కనుక ముందే నో అని చెప్పి అసలు యుద్ధమే ఉండేది కాదు ఎందుకంటే యుద్ధానికి ముందు ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్లో హూ విల్ ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ ఉందనుకోండి ఒక మెయిన్ అటాక్ ప్లేయర్ ఉంటాడు అపోజిట్లో హూ విల్ ఆ అటాక్ ప్లేయర్ చుట్టూ ఒకడిని ఒకడిని పెడతారు ఒకరినో ఇద్దరినో పెడతారు దాన్ని స్టాకింగ్నో ఏదో అంటారు దానికి ఏదో పేరు వాడితో ఉంటాడు వీడు వాడి ప్రతి మూని అబ్జర్వ్ చేస్తూ అడ్డుపడుతూ ఉంటాడు అలాగే ఒకటి పెడతారు సో ఆ విధ యూ గాట్ మై పాయింట్ అదేవిధంగా ఇప్పుడు యుద్ధం అంటూ వచ్చినప్పుడు భీష్ముడికి ఎదురుగా యుద్ధమే వాళ్ళు చేస్తారు అర్జునుడు ఓకే సెటిల్ దుర్యోధనుడు కేవలం భీముడు ఈ రకంగా వాళ్ళు వేసుకున్న ప్లాన్లో అర్జునుడు కవర్ చేయాల్సిన వాళ్ళు ఇద్దరు ముగ్గురో నలుగురో ఉన్నారు అర్జునుడి ఎరా అర్జున నువ్వు ఇవ్వంతా కవర్ చేస్తూ ఉంటా నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి భీష్ముడిని ద్రోణుణ్ణి కర్ణుణ్ణి నాకు గుద్దురు పెట్టేయండి మీరు అంటే అప్పుడు దుర్యోధనుండి దుశ్శాసనుడిని నేను చూసుకుంటాను అని భీముడు ఈ విధంగా వాళ్ళు ప్లాన్ వేసుకుని యుద్ధానికి వచ్చారు అర్జునుడు కనుక అబ్బే భీష్ముడు తాత కదా తాత మీద బాణం ఎలా వేస్తాను అన్నాయా అని అంటే అవును రా అర్జున మాట కరెక్టే పదం వనవాసానికి పదం ముందే అడుగు ముందు వేస్తాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ శాంతి పన్నాలు అంటారు వీటిని శాంతి పన్నాలు వల్లించుట అని అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత శాంతి పన్నాలు వల్లించటము అది సందర్భంగా లేదండి సో హీ న్యూ ఇట్ హీ గెస్ట్ ఇట్ అంచేతనే నేను యుద్ధం మానేసేయటమే మంచిది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని ఖచ్చితంగా ధర్మ సమ్మూఢ చేత సో ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చెప్పేశాడు ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి అది మైండ్లో పడితే ఇంకా ఆర్గ్యుమెంట్ అలా దొలిచేస్తూ ఉంటుంది అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎప్పుడూ ఒక శ్లోకం ఒకటి ఉంది దేవతలు మన మీద కోపంగా ఉన్నారంటే మన బుద్ధిలో రాంగ్ అభిప్రాయం రూపంలో ప్రవేశిస్తూ మన బుద్ధిని చెడొడతారు రాంగ్ ఐడియా ఒకటి బుద్ధిలో ప్రవేశపెడతారు వీడు ఆ ఐడియాతోటి దాన్నే జస్టిఫై చేసేసుకుంటూ అదే కరెక్ట్ భ్రమలో ఆ ఐడియా వెంట పడిపోతాడు అంతే నాశనం అయిపోతాడు అంతే అదే దేవతలు మనల్ని ఆశీర్వదించాలనుకోండి దేవతలు మన ముందు సాక్షాత్కరించి అలా వెలిగిపోతూ ఆశీర్వదించరు అదే శ్లోకం ఉంది అలాగ నాకు గుర్తురావట్లేదు వాళ్ళు ఏమైనా ఎలా ఆశీర్వదిస్తారంటే మీ బుద్ధిలో ప్రవేశించి మీకు ఒక మంచి ఆలోచన కలిగేట్లా చేస్తారు దేవతల ఆశీర్వచనం ఉంటుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఇలాగే ఆశీర్వదిస్తారు మీకు ఒక మంచి ఆలోచన కలిగేట్లా చేస్తారు ఇప్పుడు లక్ష్మీదేవి మీకు అనుగ్రహం కలిగించాలంటే ఏం చేస్తుంది ఆవిడ అలా ధర ధడ ధర ధర కాసులు ఒలిగిపోవు ఆవిడేం చేస్తుందంటే ఇదిగో ఈ ఈ స్టాక్ మంచిది అనే ఐడియా మీకు కలిగిస్తుంది మీరు వెళ్ళి ఆ స్టాక్ కొనాలనే ఐడియా కలుగుతుంది మామూలుగా నీరసంగా ఉన్న మనిషి ఎందుకునో ఆ పూట వెళ్ళి ఓ థౌజండ్లో టెన్ షేర్లు కొనుక్కొస్తాడు మొన్నటి సడన్గా ఇట్ జంప్స్ అప్ అండ్ ఐ హీ రిచ్ ఆ ఐడియా అలా కలిగిస్తుంది బిల్ గేట్స్ రిచ్ అలాగే అయ్యాడు ఎవరి దగ్గర పనిచేసేవాడు ఏదో ఐడియా వచ్చింది ఈ ఐడియాని వీడికి అందించేసేది ఉంది మనం రిజైన్ చేసి మనం సొంతంగా ఈ ఐడియాని మార్కెట్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది పక్కన ఉన్నవాడితో చెప్పాడు అంటే వాడు సై అన్నాడు ఇద్దరు రిజైన్ చేసి మొన్నటి పొద్దున్న ఓన్ కంపెనీ స్టార్ట్ చేశారు లేకపోతే ఇంకొక కంపెనీలో మేనేజర్ కింద పనిచేస్తూ ఉండేవాడు ఈనాటికి కూడా కాబట్టి ఐడియా మంచి ఐడియా ఇచ్చి దేవతలు ఆశీర్వదిస్తారు చెడ్డ ఐడియా ఇచ్చి చెప్పిస్తారు శాపం అన్నా ఆశీర్వచనం అన్నా ఇలాగే ఉంటుంది ఈ సత్యాన్ని విస్మరించి ఏదో ఫిజికల్గా సంథింగ్ హ్యాపీనెస్ అని మీరు అనుకోండి అలాగేమే అవ్వదు కాబట్టి ధర్మ సమ్మూఢ చేత సో అర్జునాస్ ప్రాబ్లమ్ ఈజ్ ఈ కుడ్ నాట్ డిసైడ్ బిట్వీన్ టూ కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ ఇటు హింసకి పూనుకుని యుద్ధం చేయటమా లేకపోతే అహింస పేరుతోటి యుద్ధరంగం నుంచి వెను ఏది ధర్మము యుద్ధం ఏది ధర్మం సందేహంలో పడ్డాడు చూడండి ఆ యుద్ధం నుంచి పారిపోవడమే ధర్మం అనే నిర్ణయంలో లేడు ఎందుకంటే తెలుసు క్షత్రియ వీరుడు ఎంతో కాలం యుద్ధం చేసిన వాడు తెలుసు హీ న్యూ దట్ సమ్హౌ ఇట్ ఈస్ హీస్ డ్యూటీ టు స్టాండ్ అండ్ ఫైట్ హీ న్యూ ఇట్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ వరీడ్ అబౌట్ స్పిల్లింగ్ ది బ్లడ్ ఆఫ్ హిజోన్ నాట్ స్పిల్లింగ్ ది బ్లడ్ నివాత కవచులు అని ఒక రాక్షస గణం ఉంటుంది వాళ్ళ అరవై మంది నివాత కవచులు ఇది భాగవతంలో కూడా వచ్చింది పౌలోమాహ్ కాలకేయ ఆశ్చ్య అని పులో ఏదో ఉన్న వాళ్ళ పేర్లు సో వాళ్ళ రెండు గ్రూపులు వాళ్ళు పౌలోమీనో ఏదో గ్రూప్ ఒకటి కాలకేయులోనో ఒక గ్రూప్ ఒకటి ఈ రెండు గ్రూపులు కవిచి వీళ్ళకి నివాత కవచనే పేరు ఎందుకు వచ్చిందో వచ్చిందో పేరు వాళ్ళు అరవై మంది అర్జునుడు ఒక సైన్యాన్ని తీసుకుని ఆ నివాత కవచల మీద అటాక్ చేసి భయంకరమైన యుద్ధం చేసి మొత్తం అరవై మందిని కూడా సంహరిస్తాయి నివాత కవచలు అన్నవాళ్ళు లేకుండా చేస్తారు ఇంద్రుడు మహానంద పడిపోయి ఏవేవో వరాలు ఇస్తాడు కాబట్టి అర్జునుడికి రక్తాన్ని చెందించటం కొత్త ఏం కాదు అతని సమస్యలు ఏంటంటే మన బంధువుల రక్తం చెందుతుందనేటువంటి బెంగే దట్ ఈజ్ హీజ్ ఓన్లీ ప్రాబ్లం ఇట్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ సో చాలామంది మన రాజకీయ దృష్టాంతాలు ఇచ్చినట్లయితే కొంచెం మనుషులకు ఇబ్బందికరంగా ఉండొచ్చు బట్ అలా అంటూ ఉంటాను ఇస్తూనే ఉంటాను దాన్ని స్నాథ్ దట్ ఐ టోటల్ అవాయిడ్ మనకి ఒక రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉండేవారు హిస్టరీలో పుస్తకాల్లో రికార్డ్ అయి ఉన్నది ఇప్పుడు సర్టిన్ థింగ్స్ ఆర్ రికార్డెడ్ యూ కెనాట్ కాన్ యునాట్ కాంట రికార్డ్ అబుల్ కలాం అబుల్ కలాం ఆజామ్ మనం ఒక ఆయన అబుల్ కలాం ఆజాద్ అని ఒక రాజకీయ నాయకుడు ఉండేవారు పాకిస్తాన్ పార్టీషన్ టైంలో హిస్టూడ్ ఆన్ ది సైడ్ ఆఫ్ ఇండియా ఇండియా వైపు ఉండిపోయాడు అతను పార్టీ ఇంటిగ్రేషన్స్ట్ గా ఉండేవాడు